శ్రీ మహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్య వందే గురుపరంపరా సహనాభవతు సహనౌనస్ సహ వీయంకరమావైస్వినీతనస్సు ిాంతి తోపనిషత్ సమివై సేషామేష సేకస్ బ్రహ్మణి నిరుపాధికే నేషన ఉపదేష్ట న ఉపదేశ్రహణం బ్రహ్మ ఒక్కటి అన్నప్పుడు ఆ సత్యాన్ని తెలుసుకున్నప్పుడు గురువు శిష్యుడు అనే భేదం ఉండదు ఆ సత్యాన్ని తెలుసుకున్న తర్వాత కొత్తగా పొందే ఫలము కూడా ఏమీ ఉండదు ఎందుకంటే తాను పొందిన ఫలం అది అంతకుముందు తానే అయి ఉన్నాడు పూర్ణత్వాన్ని ఫలంగా పొందుతాడు తాను పూర్ణుడుగానే ఉన్నాడు కొత్తగా పొంది ఫలం ఏమీ ఉండదు ఇది ఎలా ఉంటుందంటే ఒకసారి నేను ఇలా పెట్టుకుని ఇది లూజ్గా ఉంది ఇలా పెట్టుకుంటే పడిపోతుంది అప్పుడు గట్టిగా ఉన్నప్పుడు ఇలా పెట్టుకుని ఆ కళ్ళోడు ఎక్కడా కళ్ళజోడు ఎక్కడా అని వెతుక్కుంటున్నాను గతికేసుకుని ఎక్కడా కనపడదు కళ్ళోడు ఈ కళ్ళజోడలో రెండు సమస్యలు కలజోడు దొరికితే కానీ అది కాదు అది కలబడితే కానీ దొరకడం ఇవ్వలేదు సో ఆ రకంగా ఎందుకంటే క్యాచ్ ట్వంటీ టూ అది మొత్తాలు వెతుకుంటుంటే ఏమిటా వెతుకుతున్నావు అన్నారు కళ్ళజోడు కోసం వెతుకుతున్నా అంటే మీరు ఓ ఓ పని చేయండి ఇలా చేతులు ఎత్తండి ఇలాగా అవి ఎత్తారు నెట్ మీద నిమ్మడంగా పెట్టుకోండి పెట్టుకుంటే అయ్యో కళ్ళదోడు ఇక్కడే ఉండదు ఇప్పుడు కొత్తగా పొందినది ఏమిటి ఆయన ఉపదేశము ఏం ఉపదేశం చేశారు నేను ఏ ఉపదేశ ఫలాన్ని పొందాను ఏమీ ఉండదు ఆత్మజ్ఞానమా అట్టి సో ఈ అన్వేషణ చాలా అన్వేషణ ఇది ఈ అన్వేషకుడు దేనిని అన్వేషిస్తున్నాడో అది వాడే అయి ఉన్నాడు అన్వేషించే కాలమునందు కూడా కాబట్టి బ్రహ్మాత్మైత్యము తెలిసిన తర్వాత గురువు శిష్యుడు విభాగం ఉండదు ఉపదేశమున పుణ్యనందుకు ఫలం కూడా ఏమీ ఉండదు ఉపదేశా దయం వాద జ్ఞాతే ద్వైతం న విద్య అలాగే న నిరోధో న చోత్పత్తి న గురుర్న వై శిష్యో ఇచ్చేషా పరమార్థత అని మాండూక్య కారికలో శ్లోకం ఇదే తేజోబిందూ ఉపనిషత్తులో కనపడుతుంది ఈ శ్లోకమే తేజోబిందూ ఉపనిషత్తున ఒకటి అది అర్వాధీన కాలంలో వచ్చిన ఉపనిషత్తు అయి ఉంటుంది సో మాండక్య కారికల్లో శ్లోకాన్ని దాంట్లో ఉద్ధరించారు ఆ ఉపనిషత్తులో కానీ ఆర్థడాక్స్ పీపుల్ ఏమని చెప్తారంటే మాండుక్య కారికల్లో తేజోబిందూ ఉపనిషత్తు నుంచి గౌడు పెట్టారు అని చెప్తారు ఈ హోలిడీ ఎవడో ఎక్కడి నుంచి పెట్టిదా మొత్తానికి ఇత్యేశ పరమార్థత ఇది పరమార్థము తస్మాత్ ఉపనిషదాంచ ఆనర్థక్యం ఇచ్చేత అభ్యుపగతమేవా జ్ఞానాన్ని పొందిన తర్వాత ఉపనిషత్తులు ఇంక వాటి యొక్క ప్రయోజనం ఏమీ లేదు అనేది కూడా అభ్యుపగతమేవా అది కూడా స్వీకార్యమే మాకు అంగీకారమేది ఉపనిషత్తులు అనర్థమైపోతాయి అది మాకు అంగీకారమే సో ఇప్పుడు ఒకసారి నేను విజయవాడ వెళ్ళాను బస్సులో ఎయిర్ కండిషన్ బస్ కంఫర్టబుల్గా విశ్రాంతి చాలా కంఫర్టబుల్ గా వెళ్ళాం తీరా విజయవాడ స్టేషన్ వచ్చిన తర్వాత బిలబిల బిల్లాడుతూ దిగిపోయాం ఇంకా బస్సులో కూర్చుంటామా దిగిపోయాం కానీ ఓ పిల్లవాడు నేను ఈ బస్సు తీగలను ఎందుకంటే ఈ బస్సు చాలా బాగుంది అందంగా ఉంది ఎయిర్ కండిషన్ ఉంది నేను దిగాను అని అప్పుడు తల్లి కోప్పడి వాడిని దింపేసుకున్నాను తీరా బస్సు దిగేసిన తర్వాత మనం మళ్ళీ బస్సుకేసి తిరిగి చూస్తామా చూడం అది అందంగా ఉందా ఎలా ఉంది అని చూడడం కూడా చూడం ఎందుకంటే అది మనల్ని గమ్యాన్ని చేర్చేసిన తర్వాత దాని కేసి దృష్ట్యా ఉండదు అదేవిధంగా ఉపనిషత్తుల ఆత్మస్వరూపాల్ని చెప్పేసి అవి ఆత్మకంటే భిన్నంగా బయట నిలబడి ఉండవు ఆత్మలో విలీనం అయిపోతాయి కాబట్టి అక్కడితో అది సరి కనుక ఉపనిషత్తుల వైయర్థ్యము అభ్యుపగతమేవా అంటే మాకు స్వీకార్యమే మేము అంగీకరించిన విషయమే అథే అథ అనేక కారక విషయానర్థక్యం చోద్యతే దేవుటి ఇంకొక ప్రశ్న లేవనెత్తుతారు ఇక ఉపనిషత్తులతో కూడా పనిలేదు ఇది మాకు అంగీకారమే అట్లుగాక బ్రహ్మ తెలియనప్పుడు అనేకములకు సాధనముల ద్వారా సిద్ధింపజేయబడే ఉపదేశం అనే వ్యర్థమని ప్రశ్నించుకున్నావా వ్యర్థము కాదు ఎందుకంటే ఆత్మజ్ఞానము కలుకోకముందు ఆత్మోపదేశము ఆవశ్యకమని నీతో సహా ఆత్మవాదులందరూ అంగీకరించే విషయమే తెలిసింది సో అత అట్లుగాక అంటే అంతకుముందు లేవలెత్తిన ప్రశ్నకి సమాధానం వచ్చేసింది మళ్ళీ ఇంకో ప్రశ్న లేవనెత్తుంటున్నారు ఏమిటంటే ఇప్పుడు ఉపదేశము అనే క్రియ ఏదైతే కలదో దాని ఎందు అనేక కారకములు ఉంటాయి అనేక కారక విషయ ఆనర్థక్యం చోద్యే ఇప్పుడు ఉపదేశము యొక్క ఫలము ఏమీ లేదు ఆ కొత్తగా పొందేటువంటి మోక్షం అనే లేదు ఉపదేశ ఫలం వేరే ఏమీ లేదు అని మీరు అన్నట్లయితే అనేక కారక్రములు ఏవైతే ఉన్నాయో ఆ కారక్రముల చేత సాధించబడే ఉత్పన్నము చేయబడే క్రియ ఏదైతే కలదో దానికి వైయర్థ్యము అదంతా అనర్థకమవుతుంది అని అని ప్రశ్న అని ప్రశ్నిస్తాడు చోద్యతే అలా ప్రశ్నించి పక్షంలో అథ చోద్యతే అంటే అథ చోద్యతే చేత్ నా సో అట్లుగాక బ్రహ్మ తెలియనప్పుడు అంటే బ్రహ్మజ్ఞానం వీరికి కలగలేదు అప్పుడు ఉపదేశం అవసరం ఆ ఉపదేశం అనేది క్రియా కనుక అనేక సాధనములు ఉంటాయి దాంట్లో కర్తా ఇత్యాది సాధనములు ఉంటాయి కర్త ఉంటాడు ఉపదేశం చేసేవాడు కర్మ ఉపదేశము పొందేవాడు ఏమంటే కరణము వాక్కు శాస్త్రము ఈ విధంగా కర్తా కర్మ ఇత్యాది కార్యక్రములు అన్నీ ఉంటాయి ఇన్ని కారక్రముల ద్వారా ఉపదేశము అనే క్రియ సాధ్య సాధ్యమవుతుంది సిద్ధింపజేయబడుతుంది మరి ఆ క్రియ వ్యర్థమైపోతుంది కదా అని అంటావా వ్యర్థం కాదు ఎందుకు వ్యర్థం జ్ఞానం కలిగిన తర్వాత భేదం లేదనంగానే కానీ జ్ఞానం కలగడానికి ముందు వాడికి భేద దృష్టి ఉంటుంది ఆ భేదృష్టి కారణంగా వాడు సంసారంలో దుఃఖపడుతూ ఉంటాడు ఉపదేశాన్ని పొందిన ద్వారా సో వాడికి ఆ దుఃఖ నివృత్తి అవుతుంది ఈ అర్థం ఎందుకైంది కాబట్టి ఉపదేశాత్ అనంతరం ఇప్పుడు బస్సు దిగేసిన తర్వాత ఇంకా బస్సు యొక్క శోభ అది అనర్థకం అది అకించిత్ కథము అంటే దానివల్ల ఏమీ విలువ లేదు బస్సు దిగేసిన తర్వాత బస్సు లోపల కూర్చున్నప్పుడు అది శోభగా ఉండడము ఎయిర్ కండిషన్ బాగా పనిచేయడము విశాలంగా ఉండడము అదంతా కూడా అనుకూలమా కదా అనుకూలమే బస్సు దిగక ముందు ఇవన్నీ కూడా అవసరమే బస్సు దిగేసిన తర్వాత అకించిత్ కర్మలు అయిపోతాయి అదేవిధంగా జ్ఞానం వచ్చిన తర్వాత ఉపదేశము దాని ఫలము ఇవేమీ లేవన్నాం జ్ఞానం రాకముందు ఉంది ఫలం అనేక కార్యక్రములు ఉంటాయి కర్తా కర్మ ఇత్యాది కార్యక్రమంలు ఉంటాయి ఉపదేశ గ్రహణానికి ఫలం కూడా ఉంటుంది కాబట్టి ఉపదేశం క్రియ జ్ఞానానికి ముందున్న ఉపదేశ క్రియ వ్యర్థము అనే ప్రశ్న తగదు ఎందుకంటే స్వత అభ్యుపగమ విరోధాత్ ఆత్మవాదిిన వాళ్ళు కూడా ఆత్మవాదులే ఇప్పుడు నైయాయికులు సాంఖ్యులు కూడా వాళ్ళు కూడా ఆత్మవాదులే ఆత్మ ఇప్పుడు ఉపనిషత్తులలోకి వచ్చేప్పటికీ ఈనాడు కనపడేటువంటి ఈ వెరీ ప్రిలిమినరీ అది ఎలిమెంటరీ లెవెల్ ద్వైత పూర్ణమైన మత ఏదైతే కనపడుతుందో అది మీకు ఉపనిషత్తుల స్థాయిలో ఉండదు ఉపనక్షత్ర స్థాయిలో ద్వైత ద్వైతము ద్వైతాద్వైతము మాట్లాడిన వాడు కూడా ఆత్మవాదిగానే ఉంటాడు శంకరాచార్యుల కాలంలో అలా ఉండేది వాళ్ళందరూ ఆత్మవాదులే కాబట్టి చూడు నీవు ఆత్మస్వరూపాన్ని గురించి మాట్లాడుతున్నావు కదా ఆత్మ ఆత్మశుద్ధము సాంఖ్యులు అలా మాట్లాడతారు ఆత్మ భోక్తయే కానీ కర్త కాదు ఆత్మ అసంగము ఈ సంగతి తెలియని వాడికి శాస్త్రం యొక్క ఆవశ్యకత ఉందా ఉంది ఆత్మాసంగము అని తెలియదు వాడికి ఆత్మయందు సంఘాన్ని పెట్టుకుని వాడు సంసారంలో దుఃఖిస్తూ ఉంటాడు ఆత్మాసంగము అని తెలియాలి ఎలా తెలుస్తుంది ఉపదేశం వల్ల తెలుస్తుంది ఉపదేశము వల్ల తెలిసిన తరువాత ఉపదేశము అనర్థకమవుతుంది తెలియక ముందు ఉపదేశము సార్థకమా అనర్థకమా సార్థకము కాబట్టి ఆత్మవాదులందరూ కూడా ఆత్మస్వరూపము తెలియక ముందు ఉపదేశము ప్రయోజనకరమనే స్వీకరిస్తారు మేము కూడా అలాగే స్వీకరిస్తాం కాబట్టి జ్ఞానోదయానికి ముందు కూడా ఉపదేశము అనర్థకము అనే ప్రశ్న తగదు తస్మాత్ తాకిక్యాత రాజా ప్రవేశ్యం అభయం దుర్గం ఇదం అల్పబుద్ధ్యగమ్యం శాస్త్రగురుప్రసాదరహితై దాంట్లో ఈ అద్వైతాన్ని గురించి ఒక ఫైనల్ స్టేట్మెంట్ ఈ అల్టిమేట్ స్టేట్మెంట్ గట్టి ఒక మేక్ అబౌట్ అద్వైత ఈ శాస్త్రము చూసారా అద్వైతము ఇది ఆభం దీంట్లో మీరు ప్రవేశిస్తే భయం అనేది పోతుంది దేని గురించి భయపడాలి దెర్ ఇస్ నథింగ్ ఇన్ దిస్ యూనివర్స్ దట్ యూ షుడ్ బి ఎఫ్రైడ్ ఆఫ్ నేను మెడిటేషన్ చెప్పిన మెడిటేషన్లో మీరు మీ స్వరూపాన్ని అనుసంధానం చేస్తూ మీ భయం ఏమిటో మీరు పరిశీలించండి దేని గురించి భయపడుతున్నారు దేని గురించి భయపడాలి డబ్బు గురించి డబ్బు పోతుందని భయపడుతున్నారా డబ్బు మీద అవుతుందా ఎప్పుడైనా ఎప్పటికైనా పోయేది కాదది అది మనదైనా ఉండగానే వాళ్ళు పిచ్చేసుకుంటారు మనదైనా అనుకుంటూ ఉండగానే సో సపోజ్ మీరు చెక్కు రాసి ఇచ్చారనుకోండి వాడు దాన్ని ఆనంద చేయడు దగ్గర మన డబ్బు ఇంత మూట ఉంటుందా మీరు పదివేలకి చెక్ రాసిస్తే వాడు బౌన్స్ చేసి పెడతాడు ఎందుకు నా చెక్ బౌన్స్ చేసావంటే దాని కొమ్ము ఇలా ఉంది అలా ఉందంటాడు సో లేకపోతే నెంబరు ఇంకో నెంబరు తక్కువ ఉందంటాడు తక్కువ నువ్వే కదా వేయాల్సిన వాడు నెంబరు వేయొచ్చు కదా ఎవడు తక్కువ ఎవడ వేమున్నాడు కాదు మేము మార్పు చేసాం మార్పును ఉన్నాడు అడిగి చేసేవాడు నువ్వు నువ్వే కదా మార్పు చేసావు మార్పు చేసిన వాడు నెంబర్ వేసుకో నువ్వే వేసుకోవు వై చెక్ హీ విల్ డూ దాట్ ఎందుకని మన డబ్బును మనం అనుకుంటాం అది మన డబ్బు కాదు అది అది మన డబ్బు కాదు ఆ సందర్భానికి మన చేతికి వచ్చి మనం పది రూపాయలు ఖర్చు పెట్టుకుంటే అదే మిగులు మిగతా వాళ్ళే పుచ్చేసుకుంటారు వీడు ఎప్పుడో పోతాడు అవతలకి వాళ్ళే పుచ్చేసుకుంటారు లీగల్ హెయిర్ సర్టిఫికెట్ ఎవడో పట్టుకుపోతాడు పట్టుకుపోతే వాడేదో కొర్రీ పెట్టగల్ హెయిర్ సర్టిఫికేట్ మీద కొర్రీ పెడతాడు కొర్రీ పెడితే వాడికి ఏదో ఇచ్చి వీడు వడు కలిపి పనిచేసుకుంటారా డబ్బు లంచం ఇచ్చేటంటే దాంట్లోంచే ఇస్తాడు అది లక్ష రూపాయలు అంటే సరే పదివేలు తీసుకుని సంతకం పెట్టి వర్షకాలు అంటే తొంభై ఇప్పుడు వీడు కలిసి తినేస్తారు ఆ లక్షణం భుంజంతి ధోర్తాకృపణస్య విత్తం వీడు పోవేసిన డబ్బు వాళ్ళు అలా పంచుకుంటారు ఈ లంచం ఇచ్చిన వాడు కలిసి రక్షిస్తారు ఈ డబ్బు చూసారా దా దాని ఎందో అభిమానం ఉండడం అంత పొరపాటు అదే కానీ ఇంకొక డబ్బు గురించి భయపడుతున్నావా వైషుడ్ బి అఫ్రైడ్ ఆఫ్ డెడ్ మనీ అది అఫ్రైడ్ ఆఫ్ డెత్ దేనికి భయపడుతున్నాడు నువ్వు పరిశీలన చేసుకో అనుసంధానం చేయి అని మెడిటేషన్ చేసేవాడిని నేను మెడిటేషన్ చెప్పేవాడిని ఎందుకంటే ఆత్మస్వరూపము అభయము మోక్షము అంటే అర్థం అభయము అభయం ఎప్పుడు వైకుంఠానికి వెళ్ళాక అభయం కాదు ఇప్పుడు అభయం వైకుంఠానికి వెళ్ళారో మానేరో ఇప్పుడు మీలో ఉంది వైకుంఠం హృదయంలో ఇక్కడ అభయం దేనికి అభయం దేనికి భయం దేనికి వై ఫియర్ వాట్ ఈజ్ సేఫ్ టు ఫియర్ దేట్ ఈజ్ నథింగ్ టు ఫియర్ కాబట్టి అభయం మీరు మతంలో అభయం అనే మాట ఉంటుందా మతంలో భయంతో బతికించేస్తాడు భయం పెట్టేసి మతం నడిచిపోతా ఉంది దేవుడుంటే భయం పెట్టి నడిపిస్తాడు మొత్తం మతాలన్నీ అలాగే పోతూ ఉంటాయి వెంకటేశ్వర స్వామి అంటే ఎంత భయం పెడతారు వెళుతొస్తుంది ఎంత భయాన్ని క్రియేట్ చేస్తారు ఇంత అంతా కాదు భయం ఇక ఈ లలితా సహస్రనామాలు ఇవి పారాయణ చేస్తూ ఉంటారు ఓవైపున పారాయణ చేస్తూ ఉంటారు రెండో పైన భయాలు భయపడుతూనే ఉంటారు ఆ లలిత ఏం చేసేస్తున్నావు నీకు అంత భయం ఉన్నప్పుడు నీకు అది ఉందిగా భయాలు ఏంటి చేయొచ్చు కదా హనుమాన్ జాలీసా చేయి ఖడ్గమాలేందుకు నీకు ఖడ్గమాల అంటే కత్తులమాల ఎన్ని కత్తులమాల నీకు హనుమాన్ జాలీసా చెయ్యి కాదు ఖడ్గమాలే చేస్తాం చెయ్యి మళ్ళీ కాదు దాంట్లో అనుష్టిపులో ఇలా అయితే పంపములు మళ్ళీ వదిలిపెట్టేదాన్ని ఈ విధంగా మనిషి భయము గుప్పిట్లో బతుకుతూ ఉంటారు నీకు అద్వైత వేదాంతాన్ని ఆత్మవిద్యని అభ్యసించినప్పుడు మాత్రమే అభయం స్థానం అల్టిమేట్ భయం మృత్యు భయం మృత్యు భయాన్ని ఎలా చేయిస్తారు ఆత్మస్వరూప జ్ఞానం చేతనే జయిస్తారు ఇది అభయం స్థానం దీంట్లోకి అందరూ రాలేరు ఎందుకు రాలేరంటే వాళ్ళ యొక్క మూర్ఖ మూర్ఖత్వము వాళ్ళ మూఢ విశ్వాసాలే వాళ్ళకి అదృష్టాయి ఎలాగంటే తార్కిక చాతభట రాజ అప్రవేశ్యం అన్నారు శంకర్లు తార్కిక చాతభట రాజ అప్రవేశ్యం అది తార్కిక చాత భట రాజా అప్పుడు దాన్ని నేను చాలా ఓపికగా రాశాను అక్కడ ఆర్యమర్యాదను ఉల్లంఘించు వారిలో మరియు అసత్యములను పలికే సేవకులలో అగ్రేసరుడు ఈ తార్కికులు చాత భట రాజా రాజా అంటే అగ్రేసరుడు అని అర్థం ఇది ఫోర్ మోస్ట్ రాజా రాజదంత అంటే దంతాల్లో కల్లా బలమైన దంతానికి రాజదంత అంటే అలాగే రాజా అంటే ఫోర్మోస్ట్ అని అర్థం వీళ్ళు ఫోర్మోస్ట్ దేంట్లోనూ చాట అండ్ భత సో దానికి ఆర్యమర్యాద భిన్నానా చాటాహ వివక్షి అంటే ఆర్యమర్యాదను భిన్నం చేసి వాళ్ళకి చాటులు అంటే ఆర్యమర్యాద అంటే ఏమిటి ఉపనిషత్తు ఏం చెప్తుంది తత్వమసేది నీవు ఆ పరమాత్మ స్వరూపుడుపై ఉన్నావు అనే అద్వైతాన్ని చెప్తూ ఉంటుంది వీడు ఏం చేస్తాడంటే దాని చుట్టూ ఏవో కంచెలు కట్టి దానికి లేనిపోనివన్నీ కల్పించి ఆ అద్వైతాన్ని భక్తులను చేసి పెడతాడు ఏదో చెప్తాడు ఏదో కథ చెప్తాడు అత్వాత్మసి అంటాడు అయితే తస్యత్వామసి అంట దేవుడు ఉన్నాడు దేవుడికి నువ్వు భక్తుడుగా ఉండు దేవుడు ఉన్నాడు ఓకే దేవుడికి నేను భక్తి చేసుకుంటాను చాలా సంతోషం మీకు దండం పెట్టిన వెళ్ళి వస్తానంటే అలా ఉండదు మధ్యలో నేను గురువుని భయా మీడియాతోటే నువ్వు భక్తి చేయాలి గురువు ద్వారానే భక్తి చేయాలి డైరెక్ట్గా భక్తి చేయకూడదు మీకు ఆచార్యుడి యొక్క మంగళాశాసనం లేండే విష్ణు కూడా మీకు వైకుంఠాన్ని ఇవ్వడు అని మధ్యలో తనల్ని ప్రతిష్ఠించుకుంటాడు ఆచార్యుడు మంగళాశాసనం దేవుడి పేరు చెప్పుకుని నేను ఆచార్యుణ్ణి నాకు మీరందరూ మంగళ నా మంగళాశాసం ఇదంతా కూడా ఇట్స్ ఎ హ్యూజ్ ఈగో ట్రిప్ ఇస్ బిగ్ ఈగో ట్రిప్ తర్వాత శాస్త్రము యొక్క ఉంటుంది శాస్త్రము మనిషికి ఫ్రీడముని ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది బీ ఫ్రీ యు యూ బీ ఫ్రీ డోంట్ బీ బౌండ్ అని శాస్త్రము మనిషికి ఫ్రీడమ్ ఇవ్వాలి ఫ్రీడమ్ ఇస్తే అది గొప్ప దానము గొప్ప ప్రేమ అది అక్కడ ఉంటుంది ఫ్రీడమ్ ఇవ్వడంలో ఉంటుంది ప్రేమ దయ అక్కడ ఉంటుంది వీళ్ళు ఫ్రీడమ్ అనేది లేకుండా చేసి పెడతారు శాస్త్రం యొక్క బోధ ఏదైతే ఉంటుందో దానిని డిస్టార్ట్ చేసేస్తారు కాబట్టి వాళ్ళని చాత అని ఈ తార్కికులు ఉన్నారే ఎవరు నైయాయికులు ఆయన ఉన్న తార్కికులు ఎవరై ఉంటారా అని నేను ఊహించి నైయాయికులు వైశేషికులు సాంఖ్యులు వీళ్ళకి తార్కికులని పేరు వీళ్ళు ఆస్తిక వర్గంలో నాస్తిక వర్గంలో బౌద్ధ తార్కికులు కొంతమంది ఉన్నారు వీళ్ళందరినీ పెట్టుకుని చాత ఆర్య మర్యాదను ఉల్లంఘించేటువంటి వాళ్ళలో వీళ్ళు అగ్రేశ్వరులు రాజులు చాట రాజులు ఇక భట భట అంటే భటాస్తు సేవకాహ మిథ్యాభిభాషిణ ఎంత ఆర్య ఆయన ఆనందగిరి వాడు వాడికి యాభై రూపాయలు ఇచ్చి అరే సబ్బు పట్టుకుతారా అంటే సబ్బు పట్టుకొచ్చేసి ఇంకా మాట్లాడ్డా సబ్బు పట్టుకొచ్చేసి ఇచ్చేస్తే బాత్రూంలో పెట్టేసి వెళ్ళిపోతాం ఇంకా మాట్లాడ్డాం మాట్లాడాలి కదా యజమానుడు అడిగిదాకా వాడు వెయిట్ చేయకూడదు ఏమండి ముప్పై రూపాయలు అయింది రూపాయలు అని వాడు చెప్పాలా అడిగిదాకా చెప్పడం అడిగితే ఏమిటి అర్థం ఇంత యజమానుడు ఉండి ఇంత డబ్బు ఉండి ఇరవై రూపాయల కోసం సబ్బు గిళ్ళ కోసం కక్తు పుడుతున్నాడని మళ్ళీ అంటాడు పైగా సబ్బుల్ల కోసం కక్కట్టుకుంటున్నా అయితే పది రూపాయలు చిల్లర కోసం కక్కొట్టుకుంటున్నాం ఇప్పుడు వస్తువు చిల్లర వస్తువు మరి చిల్లర చూసుకోద్దా ఇప్పుడు వెయ్యి రూపాయలు పదివేల రూపాయల వస్తువు అయితే చిల్లర రూపాయలు పది రూపాయలు చూడడం దాని ఖరీదే పదహారు రూపాయలు అంటూ ఉంటే మరి ఆ చిల్లర చూసుకోరు దాంట్లో దాంట్లోను అసలు వాడికి ఎందుకు అది అంతా ఎంతరా అంటే ఎరా ఎరా చిల్లర ఇవ్వలేదేమింటే మర్చిపోయాను అంటే మరిచిపోయాడా మర్చిపోయాడా సంకల్పపూర్వకంగా చేశాడా సంకల్పపూర్వకంగా చేశాడు బుద్ధిపూర్వకంగా ముఖ్యా అభిభాషణ అసత్యం చెప్పేస్తాడు ఈ అసత్యం చెప్పేవాడు వీడు ఈ వీడు ప్రవేశించగలరా లేకపోతే అమ్మ పలికిందంటాడు నాకు అమ్మ చెప్పింది నేను నీకు చెప్తున్నానంటాడు నిన్న పలికింది ఇవాళ పలకలేదంటాడు ఏదో అసత్యం చెప్తాడు అమ్మ పలికిందా నేను వెళ్ళకూడమా నేను పలకడం అంటాడు అసత్యం ఇప్పుడు ఒక ఆయనకి దేవుడు పోనాలి వీళ్ళందరూ చుట్టూ శిష్యులందరూ భక్తులందరూ చేరేశారు బజాలు వైట్ చేస్తున్నారు జనం అందరూ వైక్ చేస్తున్నారు కోసం ఆయనకి పోనదు అప్పుడు ఎవడో గిల్లెడు నువ్వు అలాగ ఇలాగ ఉంటే వంద కొబ్బరికాయలు సిద్ధంగా పెట్టుకున్నారు వాళ్ళు నూట కొబ్బరికాయలు కొట్టడానికి ఈయనకి పూలేసులు ఏది నిలబడితే కొట్టేద్దామని పెట్టుకున్నారు రెడీగా అందరూ అందరూ రెడీ బాజాల వాళ్ళు రెడీ భక్తులు రెడీ అందరూ అయ్య బంధున్నారు ఇక్కడ ఈయనకి పోనడమే ఆలస్యం ఆయనకి పోనరు ఏమిట్రా పూజ అంటే ఏం పూజలే పూల పూడీ తలకాయ పూజలే అది ఓ గిల్లితే అప్పుడు లేదు ఇలా ఇలా ఇలా లేదు అంటే అప్పుడు పూల బాగా కొబ్బరి కాదు మిత్యాభిభాషణ మిత్యాభిభాషణ దీంట్లో అంత డిసెప్షన్ తప్ప ఎందులో ట్రూత్ ఇదే వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఎంత తర్కశాస్త్ర పండితులైతే మాత్రం ఈ అభయస్థానానికి దగ్గరకు కూడా రాలేదు వాళ్ళు ఏ కెనాట్ కమ్ ఎనీవేర్ నియర్ ఎందుకంటే నీకు ఓపెన్ మైండ్ లేదు అసత్యాన్ని పలుకుతావు తర్వాత ఏమో ధర్మాన్ని ఉల్లంఘించడానికి వెనుకాడకపోవడమే సత్యముందు ఏమీ ప్రేమ లేకపోవడము ఉపనిషద్ వచనముల మీద శ్రద్ధ లేకపోవడదు వీళ్ళు యొక్క ఈ అభయస్థానమైన అద్వైతంలోకి వీళ్ళు ఏం ప్రవేశించగలుగుతారు వీళ్ళు ప్రవేశించలేరు తర్వాత అల్పబుద్ధికి దొరకదండి ఇది అల్పబుద్ధి అగమ్యం ఇప్పుడు మీరు మీరు రూపాయలు మీరు లెక్క పెట్టుకుంటూ మీకు నా కడుపు నా ఇల్లు నా వాకిలి నా కంచం నా కొంచం నా మంచం అనే వాడికి ఇది దొరకదు అల్పబుద్ధి అదే సృష్టిలో సర్వ ప్రాణులను ఆత్మరూపంగా ప్రేమించే వాడికి దొరుకుతుంది కానీ మహాత్ముడికి దొరుకుతుంది కానీ అల్పాత్ముడికి దొరకదు నేను నాది నాది నేను నేనైనా ఒకటి లేకపోతే నాదేనా ఒకటి ఇది రెండుసేట ఇంకే వెళ్ళదు ఎంతసేపు నేను నాది అనే గుడు గుడు ఉండే సంసారికి అల్పబుద్ధికి వాడికి ఆత్మతత్వం ఏం తెలుస్తుంది తెలియదు కాబట్టి వాడిని నిందించటం అందు తాత్పర్యం కాదు వాడికి దొరకదు కాబట్టి మీరు ఆ అల్పబుద్ధి అట్టి పెట్టుకుని మేము ఆత్మతత్వాన్ని తెలుసుకుందాం అనుకుంటే రేమే అయ్యే మాట కాదు అల్పబుద్ధిలో భయము తొలగదు ఆ భయం అలాగే ఉంటుంది భయం ఎప్పుడు తొలగిపోతుందంటే సకల జగత్తు నాదే సకల జగత్తు నేనే అనే ఉదారమైన విశాలమైన హృదయం అది చేరినప్పుడు మాత్రమే భయం తొలగిపోతుంది శాస్త్ర గురుప్రసాద రహిత శాస్త్రము లేదు గురుప్రసాదము లేదు ప్రసాదం అంటే కృప గురు కృప లేదు వాళ్ళకి కూడా ఈ ఆత్మసత్వము ఆత్మతత్వము దొరకదు అగమ్యం రహిత ఇష్ట అగమ్యం అని వెనక్కి శాస్త్రము అంటే వేదము ఉపనిషత్తుని కొట్టుకోవాలి ఆచార్యుని యొక్క కృప అనుగ్రహము ఉండాలి రెండూ లేనివాడికి కూడా ఇది దొరకదు శాస్త్రము యొక్క మరియు గురువు యొక్క అనుగ్రహం లేని అల్పబుద్ధులు ఈ ఆత్మతత్వమును తెలియలేరు ఎంత వ్యక్తిగా మాట్లాడారు ఆయన కొటేషన్ ఇస్తాను చూడండి ఆయన అన్నారని మీరు అనుకోడు యమధర్మరాజు కఠోపనిషత్తులో అదే మాట ఉంది మదా మదన్ దేవం మదన్యో జ్ఞాతు అర్హతి అది ఇప్పుడు ఆత్మస్వ దేవం అంటే ప్రకాశస్వరూపం ఆత్మ దాన్ని తెలియాలి ఈ ప్రకాశస్వరూపమైన ఆత్మ ఎలా ఉంటుందో తెలిసినా మదామదంగా ఉంటుంది మదామదం అంటే ఒకడు వాడికి వాడు కోరుకున్న ఇప్పుడు మీరు ఏదైనా ఈ ఐపీఎల్ మ్యాచ్ చూశారనుకోండి ఐపీఎల్ మ్యాచ్ చూడండి మీరు ఇప్పుడు రెండు రెండు ఆటలు ఆడుతూ ఉంటారు దాంట్లో ఒకడు నెగ్గుతాడు ఒక గ్రూప్ నెగ్గుతుంది రెండో గ్రూప్ ఓడిపోతుంది మీరు చూస్తున్నారా మీకు ఐడియా ఉందా ఈ నెగ్గిని వాళ్ళు ఎలా ఉంటారు మద మద మద అంటే ఆనందం ఆనందంగా ఉంటారు ఈ ఓడిపోయిన వాళ్ళు ఎలా ఉంటారు అమద దుఃఖంగా ఉంటారు నెగ్గిని కెప్టెన్ ఎలా ఉంటాడు జంతువు వేసిస్తూ ఉంటాడు ఓడిపోయిన కెప్టెన్ ఎలా ఉంటాడు వేలమోహం వేసుకుని చేతి షేఖ ఉంటాడు అవునా ఇద్దరు ఎందు ఒకే ఆత్మస్వరూపం కలదు అదే మదము అదే అమదము ఇది చూసి ఆత్మస్వరూపము ఇటువంటి పరస్పర విరుద్ధములైన ధర్మములకు అతీతమైనది అని తెలియగలిగిన మొనగాడు ఎవడున్నాడరా నేను తప్ప మదన్య అంటున్నాడు చూసారా నాకు తెలుసు ఆ తత్వం నేను ఆత్మస్వరూపాన్ని ఎరుగుదాను ఎవరికి తెలుసు వాళ్ళు ఏమనుకుంటారు ఆనంది సుఖి సుఖంగా ఉన్నవాడని వాడు పుణ్యం చేసుకున్నాడు సుఖంగా ఉన్నాడు జీ జీవుడు దుఃఖిస్తున్నవాడు భిన్నమైన జీవుడు దుఃఖం పాపం చేత దుఃఖిస్తున్నాడు అని అక్కడతో అయిపోతాడు తప్ప ఈ సుఖ దుఃఖములు ధర్మాధర్మములు పుణ్యపాపములు అనే ద్వంద్వములన్నీ కూడా ఆ మాయాంతర్గతములు మృత్యా జగత్తు యోగంలో అంతర్గతములే ఉంటాయి యథార్థమైన ఆత్మస్వరూపము మద అమద రెండు సందర్భాలలో ఏకరూపంగా ప్రకాశిస్తూ చైతన్య రూపంగా ప్రకాశిస్తూ ఉంటుంది ఎందుకంటే మదా వాడికి సుఖం వాడికి తెలుస్తూ ఉంటుంది అమదా దుఃఖం వాడికి తెలుస్తూ ఆ సంఘ కాబట్టి నేను సుఖదుఖములకు అతీతులోని మదావడికి తెలీదు అమదావడికి తెలీదు కానీ ఆచార్యుడికి తెలుసు యమధర్మరాజు గారికి తెలుసు నేనెరుగుదును మదన్యహ కహ జ్ఞాతు అర్హత ఆయన ఎలా మాట్లాడతాను చూడండి మరి ఆచార్య ఆయన యమధర్మరాజు ఎలా మాట్లాడితే శంకరులు కూడా మాట్లాడచ్చు ఈస్ జస్ట్ కోటి కనుక ఆత్మతత్వం అంత గభీరమైనది కఠోపనిషత్తే ఇది కూడా దేవైరత్రాపి చికిత్సంపురా వాడు ఆత్మతత్వాన్ని చెప్పమని అడుగుతాడు నచికేతస్సుడు అడిగితే ఏదో పొరపాటుని బ్లాంక్ చెక్కిచ్చినట్టుగా వరం ఇచ్చాడు బ్లాంక్ చెక్కి ఇవ్వకూడదు ఎప్పుడు కూడా కొంచెం స్వామీజీ అంటారు బ్లాంక్ చెక్కి ఇవ్వకూడదు దశరథ మహారాజు గారు బ్లాంక్ చెక్కిచ్చి గోతులు కొడుకారు బ్లాంక్ నో బ్లాంక్ చెక్స్ ఆ చెక్ మీద అంకె వేసి ఇవ్వాలి తప్ప బ్లాంక్ చెక్కివ్వకూడదు కాబట్టి వరం కోరుకో నీకు కావాల్సిన వరం కోరుకో అంటే బ్లాక్ చెక్కిచ్చినట్టుగా ఆయన యమధర్మరాజు అలాగే బ్లాక్ చెక్కిచ్చాడు మూడు వరాలు కోరుకోమన్నాడు ఒక వరం పితృ సౌమనస్యము ఆయనకి చేతిలో మాటది ఇచ్చేసానుకో అన్నాడు రెండో వరం అగ్ని విద్య ఏదో గట్టివరం కోరడేవి అగ్ని విద్యతో హిరణ్యగర్భుడు అగ్రే నయతి ఇది అగ్ని సృష్టికి ఆది అం ఉన్నటువంటి ఆ సృష్టికర్త పరం హిరణ్య గర్భుడు యొక్క జ్ఞానం ఉపాసన అది కావాలన్నాడు ఇప్పుడు బుడతడు వీడు వీడికి హిరణ్య గర్భోపాసన ఎందుకండి కానీ వాడు కావాలంటున్నాడు వాడు అదే కావాలంటాడు కొంచెం తటపటాయించి సరే కానీ అని అగ్ని విద్యనిచ్చాడు ఇంకా మూడో వరం ఉండదు మూడో వరం ఏంటిరో చెప్పడా అంటే వాడు మీమాంస మొదలుపెట్టాడు మీమాంసు సరే వర నేటికో చెప్పు అన్యత్ర ధర్మాదన్యత్రాధర్మాత్ ఒకడు ధర్మంలో ఉన్నాడు ఇంకొకడు అధర్మంలో ఉన్నాడు ఈ ధర్మంలో ఉన్నవాడి హృదయంలో ఆత్మ ధర్మానికి పవిత్రం కాలేదు అధర్మానికి ఆత్మ అపవిత్రం కాలేదు ఎందుకంటే ఈ ధర్మాధర్మాలకి అతీతమే అన్యత్రాస్మాత్ కృతకృతాత్ అన్యత్ర భూతాచ్చ భవ్యాచ ఎపశ్యసి నీకు తెలుసా అది నా తెలుసు తద్వద అనే చెప్పాడు అంటే అప్పుడు యమధర్మరాజు ముక్కు మీరు వేలేసుకుని వీడికి మనం వీడి ఇలాంటి దాంట్లో ప్రవేశపెట్టేయడం అని ఆ దాన్నే అని నీకు నీకు బోళ్ళంత ఆయుర్ధాయం ఇస్తాను సకల భోగాల్ని ఇస్తాను ధనం ఇస్తాను ఇది ఇస్తాను అది ఇస్తాను అని ఇవన్నీ నువ్వు తీసుకోమని అని ఎందుకు నీకు ఇవ్వరం దేవైరత్ర అంటే నచికేతసులు అంటారు నాకు అవి ఏమొద్దు అంట సర్వేంద్రియాణం జగయంతి తేజ ఈ భోగాలు నువ్వు ఇస్తానన్నావే వాటి వల్ల ఇంద్రియముల యొక్క తేజస్సు శిథిలమైపోయేదే తప్ప ఏమీ ఉపయోగం లేదు ఈ భోగాల్లోనూ కడుపు నుండి భోజనం చేస్తే మొన్న మూడు రోజులు నాలుగు రోజుల్లో కడుపు మంటతో పాల్పడ్డారు భోగాలు అంటే అలా భోగాల్లో ఉపయోగం ఏమైనా ఉందో ఏమీ ఉపయోగం లేదు ఒక ఆయన నేను అమెరికాలో డాక్టర్ గారిని కలిసాను ఆయన అన్నాడు చూడండి ఇండియాలో కోయంబత్తూర్ నుంచి స్వీట్స్ పుట్టుకొచ్చారు ఎవరో కృష్ణా స్వీట్స్ కృష్ణా స్వీట్స్ అండి చాలా ఫేమస్ చాలా శుద్ధమైన నెయ్యితో చేస్తారు అంటే ఆయన ఏమన్నారో తెలిసిన కోయంబత్తూర్ డిస్టిక్ట్ మొత్తం మీద ఉండే హార్ట్ పేషెంట్స్ అందరూ కూడా దే షుడ్ ఆల్ బి సమ్ కాంపెన్సేషన్ బై కృష్ణా స్వీట్స్ అని కృష్ణా స్వీట్స్ వాడు వాడికి ఉన్న కోట్ల రూపాయలు సంపాదించుకుంటారు ఆ డబ్బులో కొంత డబ్బు ఈ హార్ట్ పేషెంట్స్ అందరికీ కొంత పంచి పెడితే మంచిది అయితే ఓ హార్ట్ ఇన్స్టిట్యూట్ ఒక సెలెక్ట్ చేస్తుంది అక్కడికి వచ్చే కార్డియాలజీ పని మీద వచ్చి వాళ్ళందరికీ ఉచితంగా వైద్యం చేయించడానికి డబ్బిస్తే ధర్మావని ఎందుకంటే వాళ్ళ హార్ట్ ప్రాబ్లం అంతా ఈనమూలంగానే వచ్చింది అని చెప్పాడు అంటే భోగాలు అలా ఉంటాయి అంత డేంజరస్గా ఉంటాయి ఇంద్రియ శక్తిని అవి శిథిలం చేసి పెడతాయి నాకే భోగాలు వద్దాయా నాకు అదే కావాలి అంటాడు అంటే అప్పుడు యమధర్మరాజు చాలా ఆశ్చర్యానికి ఉంది ఆహా ఏమీ బుద్ధిమంతుడి వీడని ఆశ్చర్యపడి దేవైరత్తి విచికిత్సింపురా నువ్వు ఈ ధర్మాధర్మములకు పుణ్యపాపములకు అతీతమైన ఆత్మతత్వం చెప్పమని అడిగేవే ఈ టాపిక్లో దేవతలకి ఇంద్రుడు వరుణుడు వీళ్ళందరికీ కూడా బృహస్పతితో సహా వాళ్ళందరికీ కూడా డౌటే వాళ్ళకి ఇప్పటిదాకా నిశ్చిపూర్వం విచికిత్సం సందేహం వాళ్ళకే డౌట్ ఆత్మస్వరూపము వాళ్ళకే డౌట్ ధర్మాధర్మములకు అతీతం ఎలా అవుతుందా అనుకుంటాడు వాళ్ళు ధర్మశాస్త్రాలు చదివి చదివి చదివి ధర్మాధర్మాలకు అతీతం అనేది ఉంటుందా డౌట్ వస్తుంది ఆత్మస్వరూపము సో నేను ఇవాళ ఏదో చూస్తుంటే నాకు ఆశ్చర్యం అనిపించింది దేశ దేశము గురించి చెప్తూ ఆత్మస్వరూపము దేశకాల వస్తువు పరిచ్ఛేదరహితం కానీ స్మృతికారులు ఏం చెప్పారో తెలిసినా ఈ దేశం మంచిది ఆ దేశం చేద్దది ఏం చెప్పింది శృతి ఏం చెప్పింది దేశకాలంలో అతీతమైన ఆత్మతత్వాన్ని శృతి చెప్పింది ఆ శృతిని పక్కన పెట్టేసి డెడ్ లెటర్ కింద కన్వర్ట్ చేసి పారేసి ఇదే ఈ దేశం మంచిది ఈ దేశం మంచిది కాదు అని ఇలాగా డివైడ్ చేసింది స్మృతి ఇది మామూలుగా జనరల్గా చెప్పే మాట ఓ పర్టికులర్ ఇన్సిడెన్స్ కనపడి నేను ఆశ్చర్యపోయినా ఓహో ఇలా ఉంటుంది కదా కాబట్టి ఆత్మతత్వం విషయంలో బృహస్పతి మొదలైనటువంటి ధర్మశాస్త్రాలను బాగా వల్లివేసిన వాళ్ళకు కూడా సందేహం విచికిత్సి పురా నైషా తర్కేణమతిరాపనేయా తర్కము యశా మతి ఆత్మజ్ఞానము మతిహి అంటే జ్ఞానము తర్కేణ నా ఆపనేయ తర్కబుద్ధితోటి మీరు అంటే ప్రత్యక్షము అనుమానము ఇటువంటి అనుమాన ప్రయోగము వీటితోటి దాన్ని మీరు పొందలేరు ఈ జ్ఞానము తర్కము అంటే బుద్ధి పరికల్పితము చే పొందదగినది కాదు అంటే మీరు ఎంత బుద్ధిమంతులైనా ఎంత ఎన్ని పట్టాలు సంపాదించినా ఎన్ని డిగ్రీలు సంపాదించినా ఈ ఆత్మతత్వాన్ని మీరు తెలియజలరు అంటే నేను పెద్ద విద్వాంసుడను గొప్ప జ్ఞానిని అని అనుకున్నాడే పడిపోయేడు కోతులు ఐ నో అనే భావన అది అదొక మోడ్ ఇట్స్ ఏ మోడ్ ఆఫ్ థింకింగ్ ఏ మెంటల్ మోడ్ ఏమిటి ఐ నో ఇట్స్ ఎ మెంటల్ మోడ్ ఐ నో ఇప్పుడు వ్యాకరణ ఉందనుకోండి ఎవండి వ్యాకరణంలో ఒక సూత్రం ఎవడేనా వచ్చాడనుకోండి సపోజ్ నేను వెంటనే ఐ నో అనే మోడ్లోకి వెళ్ళాను అనుకోండి ఐ విల్ మిస్ ది పాయింట్ అలా కాకుండా ఓ అలాగా చెప్పండి ఏమిటోను అని మీరు ఓపెన్ తోటి ఉన్నారనుకోండి యూ విల్ గెట్ ఇట్ అది ఆ మోడ్ కేర్ఫుల్ గా దాన్ని కల్టివేట్ చేయాలి ఐ నో అనే ఆలోచన ఆ మోడ్ దట్ కైండ్ ఆఫ్ దట్ ఈ గ్రూ లైక్ థింకింగ్ ఐ థాట్ ప్యాటర్న్ అంటే అలాగే ఆలోచించడానికి మనం అలవాటు పడి ఐ నో అనే దానికి అలవాటు పడి ఉంటాం ఇప్పుడు ఈ వంట బాగా ఉండి వాళ్ళతో ఏదైనా ఒక డిష్ గురించి మీరు చెప్పబోతే ఆ ఏదో చెప్పండి అది అది ఇలా చేస్తారో అదే మీరు ఎలా చేస్తారో మీరు చెప్పొచ్చారా మాకు తెలుసు అని వాళ్ళు అన్నారనుకోండి వాళ్ళకి తెలియదు ఇంకే అంత చిన్న విషయంలో కూడా ఓపెన్నెస్ లేకపోతే యూ మిస్ కి పాయింట్ ఎప్పుడూ ఓపెన్ ఉండాలి మరి రెడీ టు నో never fall into that groove like thought pattern i know adhi cultivate chesthe karan rader danike vinayamu anukaru that is the humility a humble heart alludu ela untundi alladu untundi i know ane alochana undadu that humble heart thani humility antha atovanta humility unnatlaite he will get it అలా కాకుండా ఇది మనకి తెలుసున్న విషయమే కదా దీంట్లో మనకి తెలియందేముందనుకున్నాడే పడిపోయాడ వరప్రసాద లభ్యత్వ శృతి స్మృతి వారే భష్ట శృతులు స్మృతులు ఇలా చెప్తున్నాయి ఏమని వరము వరములు ఉన్నవాడికి మాత్రమే అది లభిస్తుంది అది వరప్రసాదడు అంటే వర వరము అంటే ఓహో వర అంటే శ్రేష్ఠుని కొరకు ప్రసాద అనుగ్రహము శ్రేష్ఠుడెవరు నచికేతసుడు మొదలైన శ్రేష్ఠుని కొరకు జ్ఞాని అయిన యమధర్మరాజు మొదలు వాళ్ళు చూపించేటువంటి అనుగ్రహం చేత మాత్రమే ఇది లభించింది ఒక మహాత్ముడు ప్రేమతో బోధిస్తే వీడు వినయంతో ఆ ఓపెన్ హార్ట్ తోటి వీడు తెలుసుకుంటే తెలియాలి తప్ప లేకపోతే ఈ ఆత్మతత్వము తెలిసేది కాదు అని శృతులు స్మృతులు కూడా లో వచనాలు చెప్తున్నాయి తదే జతి తన్నై జతి తద్దూరే తద్వంతికే ఇత్యాది విరుద్ధ ధర్మ సమవాయత్వ ప్రకాశక మంత్రవర్ణేభ్య ఇటువంటి సమాసాలు గృహదారణకానికి స్పెషల్ అవి గృహదారిన్నికంలో ఎక్కువగా ఉంటాయి ఇలాంటి సమస్యలు ఇప్పుడు ఇది ఎలా గుర్తుందంటే ఓ బ్రిటిష్ అతను ఓ బ్రిటిష్ అతను కేనోపనిషత్తు చూడడానికి ఉపక్రమించాడు వాళ్ళకి ఉపనిషత్తులు చదివివారు మళ్ళీ అతను దారాషుకొని ఔరంగజేబు ఎల్డర్ బ్రదరు అరబ్బీ భాషలోకి మార్చాడు ఉపనిషత్తును అతనే అనువాదం షాజహాన్ కొడుకు పెద్ద కొడుకు అది అరబ్బీ భాషలో చదివాడు అతను అతను వైస్రాయిక్ అసిస్టెంట్ కలకత్తా క్యాపిటల్గా ఉండేది అప్పుడు ఇండియాకి కలకత్తా వస్తే క్యాపిటల్ బ్రిటిష్ వాళ్ళు రోజుల్లో ముందు కలకత్తా క్యాపిటల్ అయ్యి తర్వాత ఢిల్లీకి మూవ్ అయ్యారు వాళ్ళకి కలకత్తా ఎందుకంటే వాళ్ళు షిప్లో వస్తారు ఢిల్లీకి షిప్ ఉండదుగా అని ముందు కలకత్తాలో క్యాపిటల్ పెట్టారు క్లైవ్ మహాశయుడు కలకత్తాలో పెట్టాడు క్యాపిటల్ సో అక్కడ వైస్రాహిక అసిస్టెంట్గా ఉండేవాడు చాలా పెద్ద పొజిషను అతను అంటే మహారాజుకి కా కావలసిన వాడు అతనికి సంస్కృతము ఉపనిషత్తులు అంటే ప్రీతి అరబ్బీ భాషలో చదివాడు అతను సరిగ్గా అర్థం కాలేడు అప్పుడు వాకపు చేస్తే కలకత్తాలో మంచి విద్వాంసులు ఉంటారు ఆ రోజుల్లో కల్చరల్ హాట్ బెడ్ ఆఫ్ కల్చర్ కదా కలకత్తా అంటారు విద్వాంసులు అందరూ ఉంటారు మంచి పండితులు ఉంటారు సో వాకపు చేశాడు పాకం చేస్తే ఓ పండితుని అడ్రస్ చెప్పాడు మొత్తానికి ఆ పండితుల దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి ఈ వాక్యం చెప్పమన్నాడు ఇది అతనికి అర్థం కాదు ఇది అవిజ్ఞాతం విజానతాం విజ్ఞాతం అవిజానతాం అని సెకండ్ హ్యాఫ్ ఫస్ట్ హ్యాఫ్ ఏంటంటే ఎస్యామతం తస్య మతం మతం ఎస్య నవేదశ అది ఫస్ట్ హ్యాఫ్ దీనికి అర్థం తెలియలేదు అతనికి అరబ్బీలో పట్టు కుర్చి పట్టాడు తెలియలేదు ఈయన చెప్తాడని ఈ దగ్గరికి వచ్చాడు ఆయనకి ఇంగ్లీష్ వచ్చి కొద్ది ఒక అయితే ఇంగ్లీష్ వచ్చిన వాడిని ఇంటర్ప్రేటర్గా మధ్యలో పెట్టుకుని ఆయన చెప్పన్నాడు ఆయన చెప్పాడు ఆ చెప్పిన దానికి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఈయనకి చెప్పారు ఏమనంటే వన్ హూ నోస్ దిస్ ఆత్మన్ డస్ నాట్ నో పూజ స్వామీజీ చెప్పారు దీన్ని ఆయన చాలా ద్రవటిక్గా చెప్తారు దీలంత రెవటిక్గా చెప్పలేదు సో ట్రాన్స్లేషన్ చెప్తున్నాడు అనమాట ఆ మంత్రానికి ట్రాన్స్లేషన్ వన్ హూ డస్ నాట్ నో వన్ హూ నోస్ దిస్ ఆత్మన్ డస్ నాట్ నో ఎవరింటే ఎలా ఉంటే ఇంకా ఎదురికి వెళ్ళేది ఏముంది జస్ట్ వెయిట్ వన్ హూ డస్ నాట్ నో ఇండీడ్ నోస్ దిస్ ఆత్మన్ అని ట్రాన్స్లేటేషన్ ఆఫీసర్కి అతను పెద్ద వయసు నాయకు అసిస్టెంట్ అతనికి తల తిరిగిపోయింది అతను అన్నాడు యూ సి ఐ డిడ్ నాట్ అండర్స్టాండ్ ఇట్ ప్లీజ్ రిపీట్ అన్నాడు ఓకే ఐ విల్ రిపీట్ ఇట్ అండ్ కేర్ఫుల్లీ వన్ హూ డస్ నాట్ నో దిస్ ఆత్మతత్వం హీ నో సెట్ అండ్ వన్ హూ నో సెట్ లీడ్ డస్ నాట్ నో అంటే ఈ తేవోపనిషత్తులో ఇలాగే ఉంటాయా మంత్రాలు అయినా పోలింగ్ ఇంకొకటి ట్రై చేద్దాం అని ఇంకో కొంతం అడిగాడు పోర్లెడ్ అది తెలిసిందో పక్కన పెట్టండి అది పూర్ణమద పూర్ణమిదం దీనికి చెప్పండి అని అడిగాడు అదైతే ఇది చెప్పాడు దానికి దట్ ఈజ్ ద ఫుల్నెస్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఫుల్నెస్ పూర్ణమద పూర్ణ విధం అడ్ ద ఫుల్నెస్ హ్యాస్ ఎమర్జ్డ్ అవుట్ ఆఫ్ ది ఫుల్నెస్ హ్యావింగ్ టేకన్ ద ఫుల్నెస్ అవుట్ ఆఫ్ ది ఫుల్నెస్ The fullness alone remains, and you have heard, Aum, peace, peace, peace, and you have heard. So, if I had a really poorly, Upanushattal had a lot of time, I would say, Upanushattal had a lot of time.